సూత్రమేసు ప్రవ పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపన్నుడా నీకు వర్ణాలేస్తయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్న ప్రభ దివారా మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయైనా నీకే కృతజ్ఞతాస్ సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతీజిస్తు మహాశ్వర్యం ఈ యొక్క యుగంలో నీకే కలుగు కాక అలా థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ అడ్ థ్యాంక్ యూ లాడ్ గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు నా దేవనైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా గొప్ప దేవ మాములు ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు అనికిరం పొందాలా మీ కృపలో మేము జీవించాలో ప్రవ్వ యథార్థతో పరిశుద్ధతో ప్రవ్వ నిన్ను మనిషితో నేను సేవించే బిడ్డగా మమ్మల్ని తయారు చేయండి అయినా మీ ఎందుకనే వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మీరు చేయండి గొప్ప మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం తెచ్చండి ఈ యొక్క మధ్య కాలశం మీ సంధికొచ్చినమైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయినా రానబీ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఓ ప్రవ్వా ఈ ఆరంతుట్లో మీరే ఆధిపత్యంచి నడిపించి నీ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రార్థనం తంది ఆమెన్ ఇస్తారో పాట పాడుస్తారు దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగు చేయుము పాపము క్షమించు స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించు పము తలగించి దీవించుము దేవా దృష్టి ఉంచు మాదేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టి ఉంచు మాదేశం దేశాధికారులను దీవించుము తగిన జ్ఞానము వారికిమో స్వార్థము నుండి దూరపరచుము మంచి ఆలోచన వారికి మంచి సాహకారులను దయామో దేవా మంచి సాహకారులను దయాయుమో దేవా ీనాయములు వారిలో పెట్టుము తండ్రి నీతి నాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దానని బాగు చేయుము దేవా దృష్టి ఉంచు మా దేశం మద్దములంటూ కలర వేగగా నీ దినాదని వేదము చూపగా మతముల కలర వేగగా నీ దినాదని భేదము చూపగా నీ మార్గములో ప్రేమని ఉన్నది దేశమునకు క్షేమమునిచ్చిన తీ క్రైస్తవ్యమూ ఒక మతమేకాదని క్రైస్తవ్యము ఒక కాదని రక్షణ మార్గమనీ జనులకు తల్పుము తండ్రి రక్షణ మార్గమనీ జనులకు తల్పుము తండ్రి దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగు చేయుము పాపము క్షమించు పాపము క్షమించు స్వస్థపరచుము తొలగించి దేవించుము దృష్టి ఉంచు మా దేశం ప్రైజ్ రావడా వ్యూహాను సువార్త పదిహేనో అధ్యాయం వ్యూహాను సువార్త పదిహేనో అధ్యాయం మొదటి వచ్చి తీసిరామా అన్న ఫిఫ్టీన్ లో వన్ అంటున్నారు కదా ప్రార్థన చేసుకుందాం కన్ను ముసుకుంది అదే నీగా ఇస్తు ప్రభావ నీకే వండినా వేస్తుందా మీకు నేను చిన్న మధ్య కొడుకునే వేస్తుందా మాకు అనుభవంతో మీరు మాట్లాడండి వాళ్ళు రావాలా వాళ్ళ వాక్యంతో మీరు మాట్లాడి వస్తుందా మరి ముఖ్యంగా ఫోన్స్ ఇలాంటి డిస్టర్బెన్స్ కాకుండా మీరు కాపాడండి మన వాక్యం ఇస్తున్నా నేను చెప్పుకుంటాగా ఇస్తు ప్రభావ నేను నా చోడ ఈ వాక్యం విన్న వాళ్ళ జీవితాల్లో విశ్వాసాన్ని బలపరచం వేస్తూ తీసుకున్నట్టు అడుగుతున్నాం చదువుతున్నాను సార్ వాక్యం చదువుతున్నాను వ్యూహాను పదిహేనోధ్యా మొదటి వచనంలో నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు అని అంటున్నా అనమాట దేవుడు ద్రాక్షణి కూడా దేవుడే వ్యవసాయకుడ దేవుడే కుమారుడు తండ్రి కుమారవాడు ఇక్కడ రెండు ఉంది తండ్రి ఉంది కుమారుడు ఉంది ఇద్దరు ఒకటే అనమాట నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుదారుడు అంటే ద్రాక్షళ్ళి అంటే ఏసుప్రభు అంట దానికి వ్యవసాయ ఎవరు అది కూడా ఏసుప్రభేణ్ అంట అయితే ఇంకోటి రెండో రెండో వచ్చినప్పుడు ఏముందంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను అంటే దేవుళ్ళు మనం ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ఉంటామో అతనికి ఆరాధించమో అతను మనం ఏ విధంగా అయితే మనము క్రైస్తవ కుటుంబంలో పుట్టినామో ఏ విధంగా మనం దేవుణ్ణి నమ్ముకున్నామో వాక్యం ప్రకారము మన జీవితంలో కావాల్సింది ముఖ్యంగా ఏంటి వాక్యం వాక్యాన్ని చదువుకొని దాన్ని అనుసరించి దాని ప్రకారం దేవుడితో పాటించాలి ఎప్పుడైతే మనం వాక్యం చదువుతుంటామో మనం ప్రార్థన చేస్తుంటామో మనం సేవ చేస్తుంటామో అప్పుడు దేవుడు ప్రతిరోజు ప్రతి సమయంలో మన తను ఏ విధంగా మాట్లాడతాడంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడాడు వాక్యంప్రదంగా మాట్లాడతాడు అందు నుంచి నువ్వు చదువుకుంటా యథార్థంగా విశ్వాసంగా జీవిస్తుంటే ఏమవుతుందంటే నీ జీవితంలో నువ్వు ఒక చెట్టుకున్న ఒక ఫ్రూట్ లాగా ఫలిస్తూ ఉంటామంట ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ తెలిసినా కూడా ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఉండవో ఆయన ఏం చేస్తాడంటే ఆ తీగని కట్ చేసేస్తాడు ఎప్పుడైతే ఆ తీగ కట్ అయిపోతుందో దాని జీవితం చాలా భయంకరంగా అయిపోతుంది చాలా అంటే చాలా భయంకరంగా అయిపోతుంది నేను చాలా రసాలు చూసుకుంటా అనమాట పెద్ద చెట్టు నుండి ఒక పెద్ద కొమ్మని కట్ చేసి బయట పడేస్తారు దాన్ని వేరు చేస్తారు దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత చూస్తే ఆ వేరైన కొమ్మ బాగా నల్లబడిపోతుంది దాని కలర్కి ఆ ఏదైతే చెట్టు నుండి వచ్చిందో ఆ చెట్టు కలర్ ఏమో పచ్చగుంటుంది దీని కలర్ ఏమో చీకటి నలుపు రంగులు అయిపోతుంది భయంకరమైన చీకట్లో అయిపోతుంది అంటే మన జీవితంలో ఎలా ఉందంటే దేవుడి తనిలో ఉన్నన్ని రోజులు మీ పచ్చగా వెలుగులో దేవుని యొక్క వెలుగులో నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆయన అనుసరించకుండా నీ సొంత తలంపులు మీరు సొంత ఆలోచనలు ఎప్పుడో పడిపోతావో అప్పుడు నీ జీవితం చీకటిగా చెప్తుంటున్నా అంటే నేను ఈ వాక్యం చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది ప్రార్థన చేసుకుంటారు సేవ చేస్తుంటారు వాక్యం చదువుతుంటది కానీ ఒక సమయము సందర్భం వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకంలో జరిగిపోతుంది అప్పుడు మనుషుల మీద ఆధారపడి ఉంటుంది భయ భయపడుతుంటది అరే అంత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎందుకు నువ్వు బాధపడాలా నీ నీ కంటికి నీ సమస్య పెద్దదేమో కానీ ఆ సమస్య కన్నా పెద్ద దేవుడు వేసుకోగా నీ తనీ ఉన్నాడు ఎందుకు మనం భయపడాలా భయపడడానికి వీలు చాలా మంది చూసుకుంటా అనమాట సేవ చేస్తారు ప్రార్థన చేస్తారు ఫాస్టింగ్ ఉంటారు మెడిటేషన్లు చేస్తారు మళ్ళీ చిన్న సమస్యలు అనేది భయపడిపోతారు ఎట్లా భయపడిపోతారంటే దారుణంగా ఒక అన్యుడు అన్యుడు విగ్రహంగా చేసే అన్యుడు అంత భయపడదు అలా భయపడపోతాడు అప్పుడు అంతా సరే మీద జీవితంలో ఇంత మంచి వాక్యం ఉంది దేవుడు ఒక ద్రా వాళ్ళు ఆయన వ్యవసాయ దాకుడు మనం ఆయన తీగలము మనం ఆయన మనల్ని ఇంకా సపరేట్ చేయలేదు ఆయన కానీ సపరేట్ ఫీల్ అయ్యి భయపడి ఏదేదో ఆలోచనలతో దేవుల్ని ఇంత విశ్వాసం తగ్గిపోతుంది కానీ ఇక్కడ వాక్యం ఏం చేయలుస్తుందంటే నువ్వు ఎప్పుడైతే ఆయన నుండి జరిగిపోతావో అప్పుడు ఏమవుతాయంట దేవుడు ఇప్పుడు ఒక తీనికి కట్ చేస్తానంట కానీ ఈరోజు ఎట్టిందంటే చాలామంది ఈ లోకం నుండి ఈ లోకాసరం నుండి ఈ కలర్ఫుల్ లైఫ్లో చాలామంది జరిగిపోతుందన్నారు ఎందుకు అంటే మన దేవుల్లో బైబుల్ జరుగుతుంటే ఈ తప్పు చేయొద్దు ఈ అబద్ధం మాట్లాడొద్దు ప్రార్థనలో ఉండాలా సేవ చేయాలా న్యాయంగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా అని ఒక బైబుల్ చెప్తుంది కదా ఇవన్నీ చూస్తుంటే భయమైపోతుంది అరే ఇవన్నీ బైబిల్ ప్రకారం జీవిస్తే అందరు నన్ను అమాయకుని మూడు కూడా అంటారు ఒకవేళ దయవింట్లోగా జీవితాన్ని బతుకునో లేదో ఆ నమ్మకం ఎందుకు వీళ్ళకి ఆ రోజు లోవం దేవుడు కాపాడండి ఒక పేదంతా పడవ చేపించి లోకమంతా నాశనం కానీ నోవ కుటుంబం ఒకటి బతికింది దేవుడు ఎందుకంటే దేవుని దృష్టికి లోవ కుటుంబమే యదార్థంగా ఉండదు ఆ వాక్యం వాళ్ళకి ఎందుకు గుర్తుంటారు దేవుని దృష్టికి యదార్థంగా ఉంటాయి దేవుడిని ఎంత ఎంత ఫలిస్తాడు దేవుడిని ఎంతో నీ కుటుంబాన్ని మీ ధర నీ కుటుంబం మాడుతుంది మీ కుటుంబం ద్వారా నుట్టుపక్కలు మాడతుంది మీ చుట్టుపక్కల ఆ ఊరే మాడుతుంది అంతేగాని ఈ రోజులు ఎప్పుడంటే దేవుడి ప్రకారం జీవిస్తే మాకు పనులు దొరకాయేమో దేవుడి ప్రకారం జీవిస్తే ఈ లోకంలో సరిగ్గా ఉండలేమేమో అని ఆలోచనతో ఉన్నారు ఆ తర్వాత మూడో వచ్చిన చూద్దాము నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరెప్పుడు పవిత్రులై ఉన్నారు హలో నా వాక్యం నా మాట కదా దీప హలో ఓకే అమ్మా ఓకే మూడో వశనం చదువుతున్నాను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరెప్పుడు పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచి ఉండుడి మీ ఎందు నేను నిలిచి ఉండును ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటున్నారు నా ఎందు నువ్వు నిలిచి ఉండుడి మీ ఎందు నేను నిలిచి ఒక అంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నారు నువ్వు నాతోనే ఉండు నీకేం కాదు నువ్వు నా ఎంబడి ఉండు నువ్వు ఫలిస్తావు ఒక్క వాక్యంలో ఈ చిన్న వచనంలో చాలా మీనింగ్స్ వస్తాయి అరే ఇంత మంచి ఇలా నాలుగో అధ్యా నాలుగో వచ్చే ఉన్నది నా ఎందు నిలిచి ఉండు మీ ఎందు నేను నిలిచి ఉండును అంటే ఆయన ఎంత నిలిచి ఉంటూ ఆయన ఎంపటి సేవ చేసి అక్కడ పన్నెండు మంది శిష్యుల్లా కాకుండా బైబుల్ ప్రకారంగా ప్రార్థన జీవితము బైబుల్ ప్రకారంగా మన మనసులో ఉన్న ప్రతి ఆలోచన విధానాన్ని తీసేసి బైబుల్లో ఉన్న ఆలోచన విధానం ఒక ప్రవక్త లాగా ఒక అంటే ఒక శిష్యుల్లాగా పన్నెండు మంది శిష్యులు దేవుడి దృష్టికి ఏ విధంగా జీవించారు ఆ విధంగా జీవించాలి అలాంటి ఆలోచన కలిగిందా ఎలీష లాగా ఎలియా ఏడియా లాగా జీవించాలి ఎందుకంటే ఎలీష ఏడియా లాగా ప్రవక్తలు నేను ఎక్కడ చూడలేదు ఎందుకంటే వాళ్ళ ప్రార్థన ద్వారా వాళ్ళ చుట్టూ పెద్ద పెద్ద దేవుడి యొక్క దేవదూత దేవుడి యొక్క దూతతో చేసి దేహాజీ ఆశ్చర్యపోతుంది అరే నాకు కంటికి కనిపిస్తున్నటప్పుడు ప్రార్థన తన శరీరకంగా కంది కాకుండా ఆత్మే కంటితో చూస్తే ఆయనకు కూడా దేవుడితో దూతలు కనిపిస్తుంది కానీ మనం కూడా ఈ లోకం నుండి శరీరకంగా ఆలోచిస్తుంది ఏదైనా వచ్చే మనంగానే భయపడిపోతున్నాం అరే మన దేవుడు ఆత్మీయమైన దేవుడు నీ ఎన్ని ఎన్ని సమస్యల నుండి మనం బయటకు వచ్చినాము అవన్నీ ఎందుకు గుర్తుకొచ్చు ఎన్నో భయంకరమైన సమస్యలను మనం ముందుకు వచ్చినాము ఎందుకు వచ్చినామంటే ఆయన ఎందు నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఎందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆ సమస్యను నేను విడుదల చేసి కానీ ఆ సమస్యల కన్నా కొన్ని రోజుల కనుక చిన్న సమస్య వచ్చిందనుకోండి భయపడిపోతున్నాం నా జీవితంలో జరిగింది కానీ నేను ఈ రోజున ఎప్పుడు భయపడతలేను ఎందుకంటే ఎంత పెద్ద సమస్య అయినా అని నా బ్యాక్ సైడ్ నా గొప్ప దేవుడు మరి నేను ఎందుకంటే నేను నా నేను చేసే పనిలో కానీ నా బిజినెస్లో కానీ చాలా భయంకరమైన శోధనలు వస్తుంటాయి కానీ నేను ఎందుకు దేవుడిని ఆధారపడి జీవిస్తా ఇరవై నాలుగు గంటలు నేను దేవుడిని ఆరబడి జీవిస్తా మా వైఫ్ అంటుంటుంది అరే ప్రాబ్లం వచ్చింది ఎట్లా నీకు ఎట్లా చేస్తా ఫేస్ ఎట్లా చేస్తా ఏం కాదు మోకల్ని ప్రార్థన చేయాలా దేవుడే గొప్ప కార్యం చేస్తాను మనం మోగంలోని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విజయం చేస్తాడు ఎందుకంటే దేవుడు నాకు ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు నాకు నా ఎందు నిలిచి ఉండు నీ ఎందు నేను నిలిచి ఉండును ఆయన ఎందు యార్థంగా జీవిస్తా ప్రార్థం చేసుకుంటూ జీవిస్తా వాక్య ప్రకారం జీవిస్తా సమయం ఉన్నప్పుడు సేవ చేస్తా ఎందుకు ఎప్పుడైతే సన్నిధిలో సమయం ఉన్నప్పుడు సేవ చేసుకుంటా వాక్య ప్రకారం జీవిస్తున్నామో దేవుడు తోడే ఉంటుంది తర్వాత ఏముంది నిలిచింటను స్త్రీగా ద్రాక్షబంధిలో నిలిచి ఉండటమే కానీ తనంతగా తానే ఎలాగో ఫలింపదు అలాగే నాయంతో నిలిచి ఉంటేనే కానీ ఫలింపరు అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఒక చెట్టు నుండి ఒక కొమ్మ కానీ ఒక దానిలో ఒక వేరు కానీ సపరేట్ చేస్తే అది ఫలించదు అది ఏమైపోతుందంటే ఆ చెట్టు నుండి వేరైపోయి పాడైపోతుంది ఎండ తలిగి వర్షం నీళ్ళు పడి అది ఏమైపోతుందంటే దానిలో పురుగులు పడి మొత్తం అది ఏమైపోతుందంటే ఆ చెట్టుకి ఆ కొమ్మకి ఒక రకమైన ఆకారం వచ్చి నశించిపోతుంది అంటే విడిపోతుందన్నమాట మనం కూడా దేవుని సందీధిలో సరిగ్గా లేకపోతే విడిపోతాము అనే వాక్యం కలిగిస్తుంది ఎప్పుడైతే నువ్వు విడిపోతావో ఈ లోకం దృష్టిగా పడిపోతావు ఈ లోకం చాలా భయంకరమైన ఎప్పుడైతే నువ్వు ఆ చెట్టు ప్రకారం జీవిస్తావో అప్పుడే ఆ కొమ్మ ఆ చెట్టు తాగే ఆ వేలు తాగే నీటి నుండి ఆ కొమ్మకి పండ్లు గాని ఆకులు గాని చిగురిస్తుంటాయి ఈ వాక్యంలో ఆత్మీయంగా ఏం ఆలోచించాలంటే ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో జీవిస్తుంటావో నువ్వు కూడా నీ జీవితంలో ఫలిస్తుంటావు ఫలిస్తావంటే డబ్బు పైసగల్లోని కావు దేవునందు ఫలిస్తుంటావు ఎప్పుడైతే నువ్వు దేవునందు ఫలిస్తుంటావో నీకు పర్లోక రాజ్యంలో ఒక మంచి గృహం దేవుడు ఏర్పాటు చేస్తాడు మళ్ళీ పర్లోక రాజ్యంలో నీ అకౌంట్స్ లో నీకు కావాల్సిన దేవుడు ధనమిస్తాడు అనమాట చాలామంది ఆశపడుతుంటారు దేవుని సేవ చేస్తే నాకు ఇందిస్తారు అందిస్తారు కానీ అది కాదు నీకు ఏదైతే కావాలో అది ఆయన ఇస్తారు తెలుసు ఏది కావాలో ఇప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తుంటే మనం వానికి చాక్లెట్ ఇస్తాం కానీ పెద్ద అంటే ఒక వాక్యం కూడా తెలుగుస్తుంది బిడ్డకి ఆకలిసినప్పుడు దేవుడు చాపేస్తాడు కానీ పామిని ఇస్తాడా తెలుసు చాలామంది అంటుంటారు అనమాట నాకు ఇది కావాలా దేవా ఇది కావాలని చాలామంది ఇరవై రోజులు పదిహేను రోజులు ఫాస్ట్ టైం ప్రార్థన చేస్తుంది అది పొందలేదు అనుకోవాళ్ళు దేవుని నమ్మేస్తారు దేవుని మీ అడుగుతారు అరే ఏమైంది నువ్వు ఎందుకు వస్తలే కాబట్టి ఒక బ్రదర్ అనుకోండి నేను దేవుని మీద అలిగినా నేను నేను అందులోంచి ఎందుకు అడిగినా అంటే నాకు కావాల్సింది నాకు దొరకలేదు అందులోంచి అడిగినా అరే నీకు కావాల్సింది దొరకలేదు కదా అందులోంచి అలిగినావా ఒకవేళ దొరికితే ఆ పరిస్థితి పరిస్థితి ఏమవుతుందనో ఆలోచించు అందులోంచి నీ దేవుని ఇవ్వలేదేమో అది కూడా కదా మంచి చెడు ఉండి ఆలోచించాలా ఎందుకంటే దేవుడు ఇవ్వలేదు దేవుడు ఎందుకంటే ఇవ్వలేదు ఎప్పుడైతే మనం మన జీవితంలో ఎప్పుడైతే రాలేదో మనం అనుకోవాలా అరే ఇది రాలేదు ఎందుకంటే దేవునికి ఇది ఇష్టం లేదు ఒకవేళ వస్తే ఉండదు పోతుంది ఉంచుకున్నది పోతుందేమో అని ఒక ధీమాలో ఒక ఫీలింగ్లో ఉండాలి నా జీవితంలో చాలా జరిగినాయి నేను నేను ఎప్పుడైతే నా బిజినెస్ చేస్తుంటాను నేను చేస్తా దేవా నీ చిత్తం ఉంటే నాకు ఈ ఆర్డర్ రావాలి మీ చిత్తం ఉంటేనే నాకు అక్కడ నుండి వాళ్ళ ఆర్డర్ ఇవ్వాలా చెక్ ఇవ్వాలా అమౌంట్ ఇవ్వాలని ప్రార్థన చేస్తా ఒకవేళ దేవుని చిత్తం లేదనుకోండి అది నాకు రాదు సమస్య తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎవరికైతే ఇచ్చిదో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పాలేయరో ఎన్ని కష్టాల్లో పడ్డారో అన్నా తెలుసు అందరికీ ఏదైతే మనకు వస్తుందో అది దేవుని చిత్తాంతకంగా వస్తుంది నీ తల వెంట రాలన్నా కూడా ఆయన చిత్తం ఉంటుంది నేను పొద్దున్నేసి ఒకటే ప్రార్థన చేస్తాను దేవ రాత్రి అంతా కాపాడినా ఈ దినమతం కాపాడదు నీ చిత్తం ఉంటే నేను అక్కడికి వెళ్ళాలా అక్కడికి తీయాలా నీ చిత్తం ఉంటే కానీ ఒకటి దేవుడు నాకు ప్రతిరోజు మూడు పిల్లలు తిండిస్తున్నాడు ఫస్ట్ అయితే వెడతలేదు లాక్డౌన్ లో కానీ ఇప్పుడు కానీ ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం యథార్థంగా జీవిస్తున్నాం కాబట్టి అయితే ఈ వాక్యం ఏముంటుంది నా ఎందుకు నిలిచి ఉండు మీ ఎందు నేను నిలిచి ఉండును తీగ ద్రాక్షవలియో నిలిచి ఉంటేనే కానీ తనంట తానే ఎలాగో ఫలితది తీగనంట చెట్టుకి అటాచ్ అయ్యి ఉంటేనే ఫలిస్తుంది ఎప్పుడైతే తీగ చెట్టు నుండి తీగ వేరైతుందో ఫలించదు మన జీవితంలో కూడా దేవుడు మన మనసులో ఉండాలి దేవుని ఒక ఆత్మ మన దగ్గరలో ఉండే మన ఇంటి ఇంట్లో ఉన్న మనం ఒక ప్రేమ జపించాలి అప్పుడు వాళ్ళు అరే నేను వేరే ప్రేమ ఉంది అంటే నేను నమ్ముకున్న దేవుడు నిజమే దేవుడు అందించే ప్రేమ జ్యోతిషాన్ని ఉండాలి కానీ చాలా మంది అంటుతారు అరే వాళ్ళు క్రిస్టియన్ చీటికి బట్టి కొట్లాడుతుంటారు ఆ దేవుడు ఎంత నిజమై ఉండాలి కానీ మన దేవుడు మనం ఎప్పుడు అలాంటి కించపరిచే విధానంగా మనం తీసుకోవద్దు అనమాట ఫ్రీగా ద్రాక్షవాదిలో నిల్చుంటేనే కానీ తనంట తాను ఎలాగో ఫలితడో అలాగే నా ఎందు నిల్చుంటేనే కానీ నువ్వుని ఫలించరు ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాను ఎప్పుడైతే నా సంధ్యం నిల్చుంటారో నువ్వు ఫలిస్తావంట అన్ని విధాలుగా ఫలిస్తావు ప్రలోపరాజ్యంలో కానీ భూమి మీద కానీ ఏ విధంగా ఫలిస్తావంటే పలించి అభివృద్ధి పొందుతావు నువ్వు కాకుండా ఇంకా పది మందికి ప్రతిపడి దేవుడిని ఫలిస్తావు అది ఏ విధంగా నువ్వు నిజాయితీగా నీ పింటే కానీ మన జీవితంలో చాలా మరకు సేవల విధానము ప్రార్థనా విధానము వాక్యానుసనంగా మనం జీవించాలి ఇతరుల గురించి బాగా ప్రయాసపడి ప్రార్థన చేయాలి ఎంత ప్రార్థన చేయాలంటే ఇతరుల గురించి ఇతరులకు ఉన్న ప్రాబ్లము నువ్వు ఫేస్ చేసినట్టు ప్రార్థన అంతేగాని మన ప్రాబ్లంని మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా మన సమస్యను మనం విగ్రహం లాగా పూజించుకుంటూ ఊర్చున్నా దేవుని దృష్టి తప్పు ఎందుకంటే నేను జరిగిన వాక్యం ఏముందంటే ఆయనతో ఉన్న తర్వాత నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఆయనతో ఉంటే నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఒక మినిస్టర్ ఎంబడు ఒక బాడీ గార్డ్ ఉంటే మినిస్టర్ ఒక ధైర్యం ఉంటుంది ఆయన ఎంబడు బాడీ గార్డ్ ఉన్నాడు కానీ ఆయన పెద్ద బాడీ గార్డ్ ఉన్నాడు మన దగ్గర మనం ఇంకా ధైర్యంగా ఉండాలి ఇంకా ధీమాగా ఉండాలా మనం ఈ రోజు ఎవరికి భయపడద్ది దేవుని సవిధంగా మనం జీవించాలా దేవుని సైవం మనం ఉండాలా మనకి ఎంత సమస్య కానీ ఎంత శోధం కానీ ఏ విధమైన మనకి ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా నీ సన్నిధిలో దేవుడు ఉన్నాడు ఈ రోజు కాకుండా రేపు నీకు సమస్య అనేది వెళ్ళిపోతుంది దానికి ఒక సమయం ఉంటుందన్నమాట నువ్వు ఎప్పుడైతే విత్తనం వేస్తావో అది ఫలించి అభివృద్ధి పొందాలంటే సమస్య పలించి అభివృద్ధి పొందాలంటే ఆ విత్తనానికి కొద్దిగా టైం తీసుకుంటుంది మీ సమస్య కూడా దేవుడు కొద్దిగా టైం తీసుకుంటాడు ఆయన తెలుసు ఆ సమస్యని ఆ నుండి అక్కడ నుండి ఎప్పుడు తీయాలా అని మన చిన్న దెబ్బ కాకపోతేనే ఆ దెబ్బ కనీసం మూడు నుండి నాలుగు రోజులు ఐదు రోజులు పడుతుంది మీ సమస్య వచ్చినప్పుడు నేను ఇప్పుడు ప్రార్థన చేసి మోకాలు చేసి ప్రార్థన చేసి కన్ను దివంగానే నా సమస్య దోవాలంటే అది కాదు కదా దానికి ఒక ఉంది అవుతుంది కానీ దేవుడు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాడు నీ ప్రార్థనకి ఎప్పుడు సమయం రావాలో అప్పుడే ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిందంటే థ్యాంక్ యూ రవి ద్రదర్ కన్ను మూసుకున్నాం ప్రార్థన చేస్తున్నాం అదే నీలా వేస్తున్నా నీకే పనివాలు వేస్తుల మాట వాక్యం నేను చెప్తున్నా మనుషులు దయచేయండి వాళ్ళు అలాంటివి వస్తుందా ఆ రోజు మోసకి మీ యొక్క వెలుగులు ఇచ్చా వేస్తుందా ఈరోజు అదే వెలుగు మాకు చూపించాలి చూపించండి ఇస్తుందా మోస ధర అనేకుడు వేసే కదా మారాలు వస్తుందా ఇంద్ర ధర మీ ద్వారా ఉన్న ప్రతి బలహీనతను తీసుకువేయండి వాళ్ళు ఉన్న ప్రతి ఒక అపనమ్మకాన్ని తీసిరేయండి ఈరోజు మేము విశ్వాసంగా జీవించాలా మీ వాక్యం ప్రకారం మేము నడవాలా నీటి కావులో నాటబడినట్టు మేము నాటపడాలా అలాంటి జీవితం మాకు దయచేయండి మేము కురికి కానీ ఎడమ కానీ పడుకోనిక వీలేదొస్తుందా మా జీవితాన్ని మేము పరిశీలించుకోవాలి వస్తుందా మేము తెలిసి తేలియక తప్పు చేస్తే మమ్మల్ని క్షమించి మరి అదేవిధంగా చేస్తుందా సత్యవే కృపా నిర్దహిస్తుందా వాళ్ళు ఉన్న బాధ వేదన మీరు తీసుకువేయండి నువ్వు పాపిని ప్రేమిస్తా కానీ పాపాన్ని ప్రేమించేస్తుందా మేము పాపల మెచ్చుకుని మమ్మల్ని ప్రేమించండి మమ్మల్ని మరి ముఖ్యంగా చేస్తుందా ఈ వాతావరణాన్ని నేర్చుకున్న అదుపులో ఈ వాతావరణాన్ని ఎంతమంది నశించిపోతారు ఎంతమంది బాధపడుతుర్రో ఎంతమంది ఇబ్బంది పడుతురు ఈ రోజు వాళ్ళ మీ స్వామి ముట్టండి కష్టపరచండి వాళ్ళకి ఆహారం మీరు దయచేయండి వేస్తుందా వాళ్ళకి కావాల్సిన బ్యాంకెట్లు మీరు దయచేయండి మీరు గొప్పగా వాడుకోండి ప్రతొక్క యుద్ధం రక్షణ పొందాలా రాబోయే రోజులు వేస్తుందా మీ సన్నిధిలో ప్రతొక్క మోకాలు ఉండాలా వేస్తుందా ఎంతో మంచి నశించబోతుంది వేస్తుందా ఆ నశించడానికి వీల్లేదు బాధపడే వాళ్ళని మీరు ముట్టండి ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళతో ముట్టండి వాళ్ళేసుక మానసికంగా బాధపడే వాళ్ళని మీరు ముట్టండి మీరు గుర్తు చేసుకోండి పరమ డాక్టర్ కన్నా మేము డాక్టర్ వేసుకుంటాం మీ మూర్తి స్వస్థపరిచి ప్రపొక్క బిడ్డలు మీద ముఖ్యం వేసుకుందాం మీ రాక ప్రపొక్క బిడ్డలు మీరు సిద్ధపరచుకోమని వేస్తూ తెలుస్తున్నాం అమే అమే సూత్రం ప్రభావ పరిశుద్ధుగా గొప్ప దేవ జీవం వెళకండి జీవాధిపతి సర్వనతురానికి వందలు ఇస్తా సమస్త సృష్టికి మూలకాలు కూడా ఆది సంబూతుడుకు దేవానికి ఎంతో వందలిస్తా గొప్ప దేవ ఈ కలిసిన కాలం ఎంతో ప్రభావం మనందరినీ సూరిస్తున్న కాపాడైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకుని మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నాం ప్రభావ ఈ యొక్క మధ్య కాల స్థములనైనా నేను శృతించలాగిన ఘనపరిచలాగినా ఈ వాక్య నేనే గొప్ప భాగ్యాన్ని ప్రభావం మీరు మాకు అనుకరించినారు గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు చేయాలి సమస్త ఘనత మణిమణికే చేస్తామైనా ప్రవ్వ మీలో ఉంటే గానీ ప్రభావ మేము ఫలించలేము ప్రభా నైనా తీగ ప్రభావ ద్రాక్ష వల్ల అంతకట్టబడితే గాని ప్రభావం ఫలించలేదు కాబట్టి మీరే ప్రభావ ద్రాక్ష చెప్పిన మీరు తీగలం అయినా ఏ సైనా మీరు మమ్మల్ని ఫలింప చేయండి మీలో ఉండి మేము ప్రభుత్వం ఫలించాల ప్రభావం అంటే ఫలపరితమైన జీవితం మా అందరికి అనుగ్రహించిన ప్రత్యేకమైన మీకు బలిపడి ప్రభుత్వం అనుగ్రహించారు ప్రభావం మీకు నూతనమైన పరిస్థితి ఆత్మ అభిషేకంతో ప్రభావం అయినా ఆడదన పాల్గొన్న ప్రదర్శన అభిషేకించి మీకు గొప్ప సాక్షన్ పెట్టుకోండి అయినా గొప్పదేవ్ మాకేందర మాట్లాడడం నీకు ఎంతో వన్నాలు ఇస్తాయి మన బలపర్చండికి నీకు ఎంతో వన్నాలు ఈ లోకంలో కదా ప్రభావం మేము మిమ్మల్ని చూసి నడవాల ప్రభావం ఏసైనా తండ్రి మనుషులు రొట్టె వల్ల జీవించాడు ప్రభావం మీ మాట వల్ల అవును ప్రభావ మీ వాక్యం మమ్మల్ని బ్రతికింపజేసింది అయినా సచిన వారి మమ్మల్ని ప్రభావ మీ వాక్యం చెప్పి మమ్మల్ని బ్రతికింపజేస్తున్నారు అయినా మీ జీవాన్ని మాకు అనుకరించినారు గొప్ప ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకు కృతజ్ఞతలు అర్పించుకున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీఆర్ఎస్ థ్యాంక్ యూ రాంతో వర్ణాలు అర్పించుకున్నాయి గొప్ప దేవానికి ఎంతో మంది ఆరాధనలో పాల్గొని కుటుంబాలందరి గురించి మీకు ప్రార్థిస్తున్నాయి బెదర్స్ అందరు మీరు బలపరచండి అయినా ఓ దేవాలకున్న ప్రతి అవసరాలకు నీ తీర్చి మనం ప్రార్థిస్తున్నాను మీ సన్ని ప్రతి కుటుం పాల్గొన్న ప్రెదర్స్ అందరూ మీరు బలపరచండి ప్రభావ ఓ ప్రభావ ప్రతి కుటుంబంలో శాంతి సమానంగా ఇచ్చిన అన్నారు ఓ ప్రభ ప్రతి అవసరం మీ మహిమలో తీర్చమని ప్రార్థిష్టమన్నారు నీకు వనాలు ఇస్తాయా ఇంద్ర శ్రీఖరణ గురించి ఇంకో ప్రభావ మీ జ్ఞానం చేతి నింపడిన ప్రభావ అనేక మంది నింపని ప్రభావ ఆయన మీ పశుదాకులు ఇంకా నింపిన ప్రభావ నింపని ప్రభావ అనేక మంది విషయాలు ప్రభావ మీరు బయలుపరిచే అన్నదాన ప్రభావ ఇంకో ప్రభావ మీ వాక్యను ప్రకటించలేగని అనేక చోట అనేక ప్రాంతాల్లో బహుగా మీరు వాడుకున్న ప్రభావ పశుదాకు కంటి ఎంతో వర్ణాలు కుటుంబం నుంచి ఓ ప్రభావ పిల్లల చుట్టూ మీరు కంచి పెట్టండి వాళ్ళు కెరియర్స్ మీరు ఆస్వాదించమని ప్రార్థ్యమైన ఈ ఆరు కేజీ పూపాలు ప్రదర్శిస్తారు వాళ్ళ కుటుంబాలందరి గురించి మేము ప్రార్థిష్టమైన పేరు పేరు ప్రతి కుటుంబాన్ని మీరు వాళ్ళ వాళ్ళ పిల్లలను కూడా మీరు ఆశ్రయించి స్టడీస్ అన్నింటిలో మీ స్థాయికి నడిపించండి మేము ఉంటుంది ప్రతిదినం ఈ శ్రమల కాలంలో ప్రభావం మీ సాక్ష్యం ఇవ్వాలి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రాబ్ మేము ముందుకు తయారీ నీతి సఖ్యే తైర్యంగా ప్రకటించాలా కృషి చిల్గా తయారు చేయాలి సేవ జీవితంలో మిమ్మల్ని అందరినీ నడిపించే ప్రభా కృతజ్ఞతలు పరిశుద్ర సర్వ శక్తివంతుడ సర్వాధికారి నీకే బంధనలు ప్రభా వైలాది బుతులతో కూడిన మహోనిద్రమైన గొప్ప దీవా నీకేస్తూతున్న తండ్రి దేవా మీకెళ్ళి కళ్యాణ పొందనాలని ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయజు ప్రభ మరి వాక్యం చేతి మాట్లాడిన గొప్ప దైవానికి స్తోతున్న తండ్రి దేవాయజు ప్రభ మరి నిజమైన ద్రాక్ష వల్లి మీరే కాబట్టి ప్రభా నిన్ను హద్దుకొని మేము జీవించాల ప్రభా దేవాయజు ప్రభ ఎప్పటికీ కూడా ప్రభా నిన్ను హద్దుకొని మేము ఉండాలి ప్రభ ఈ లోకం వైపు మేము చూడద్దు ఈ లోకంలో మేము పడిపోవడానికి వీలదు ప్రభా దేవాజు ప్రభ కేవలం ప్రభ నీ మేము ఆధారపడి మేము నడుచుకోలేదండి ఎందుకంటే ప్రభ లాస్ట్ డీసెస్లలో ప్రభా ప్రతి వారు కూడా ప్రభా విశ్వాసంలో కోలిపోతానన్నాడు అని చెప్పినారు ప్రభా కానీ ఏచు ప్రభ మేము విశ్వాసంలో పడిపోకుండా ప్రభా స్థిరమన్న మంచు మాకు దయచేయండి దేవాయచజు ప్రభ ప్రతి దాంట్లో మేము విజయం పొందుకుంటూ వెళ్ళాలి ప్రభా దేవాయచ ప్రభా మీరు ఎప్పుడు ప్రభా నేను అందుకొని జీవిస్తే ప్రభా ఎల్లప్పుడు మాకు విజయమే ప్రభామ ఏసే మరి మీరు మాకు తోడైండు నడిపించండి ప్రభా దేవా ఎల్లప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మచితనే మాకు నడిపింపు కావాలండి దేవాయజ్ ప్రభ మాకున్న సొంత తలంపులో సొంత ఆలోచనలో ఎవ్రీథింగ్ ప్రభా మా నుంచి గదించి కొట్టి వేసి ప్రభా కేవలం ప్రభా నీ యొక్క తలంపులోకి మేము చోటిచ్చి నడుచుకోవాలి నీ యొక్క పరలోక జ్ఞానం మాకు దయచని ప్రతి ఆత్మని వివేచించే జ్ఞానాన్ని మాకు దయచమని ప్రార్థిష్టం తండి దేవాయజు ప్రభా సముయుచితమైన జ్ఞానం చిత్త నింపండి ప్రభా ఏసా నీకే స్థూతం నీకే ఉండతుంది ప్రభ ఎవ్రిడే ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము చదువుతున్నాం కానీ ప్రభా దాన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రభా అప్పుడైతేనే ప్రభా నీ నామలకి మయమం పరిచిన వారి లాగా మేము ఉండగలుగుతాం తండ్రి దేవ యజ్ప్రభ మేము మేము ప్రతిది కూడా ప్రభా అడుగడుగునం ప్రభా నీ యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకో ప్రభా దేవ నువ్వు అన్నో మాట ఎప్పుడైతే నిలిచి ఉంటుందో ప్రభా అప్పుడు మేము ఫలిస్తాం అని అన్నో ప్రభా కాబట్టి నీ యొక్క మాటలు ఎల్లప్పుడూ మా హృదయంలో నిలబడి ఉండాలి ప్రభా నిలిచి ఉండాలి ప్రభా మేము మర్చిపోవద్దు తండ్రి దేవ మా హృదయ పలకల పైన నీ మేము రాసుకొని ఉండాలి ప్రభా నీ మాట మేము జీవించగలుగుతాం ప్రభ ఇదే వయసు ప్రభా మరి మీరే మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి ఎవ్రీడే ప్రభా నీ యొక్క వాక్యం మాకు కావాల్సింది ప్రభా న యొక్క వాక్యం చేతనే ప్రభా మేము ఫలింపగలుగుతాం ప్రభా ఇదివ వాక్యాన్ని మేము ప్రాక్టీస్ చేయాలి ప్రభా మరి మీరే మాకు తోడైండి నడిపించమని ప్రార్థిష్టం తండ్రి నీకేస్తవుతాం నీకెన్నత ఇదే వయసు ప్రభా మరి ప్రతి ఒక్క ఆత్మ ప్రభ మరి మీరే పుట్టించిన దీపం అని ప్రభా కాబట్టి ప్రభా ప్రతి దిగుడు ప్రభా మీరు శోధించే దిగుడు ప్రభా ఇవ ప్రతి శోధన మేము విజయం పొందాలి ప్రభా వెంకడగడానికి వీలే ప్రభా ముందుకు మేము పని ఎత్తాలి ప్రభ అది కూడా ప్రభ మీరు మా చే కుటుంబంలో నడిపించమని ప్రార్థిస్తుంటండి ఎవరిడే ప్రభని యొక్క పరిశుధాత్మ చేత మాకు నడిపింపు దయచందండి ప్రతి కుటుంబాన్ని కాపాడండి రక్షించండి ప్రభ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత దయచండి ప్రభ ప్రతి కుటుంబాన్ని దీవించని ప్రభ వారికి ఎంతో బాధ దుఃఖం చేత ప్రభ ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రభ వారిని అందరినీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశ్వచ్చింపండి ప్రభా వరిక కావాల్సిన అవసరతలు మీరు తీర్చని ముఖ్యంగా ప్రభా యొక్క సంధ్యలు కూర్చొని ప్రభా ప్రతి బిడ్డ మొరపెట్టే బిడ్డలుగా తయారు నీ యొక్క సేవకులకు ప్రభా అందరినీ కూడా ప్రభా దీవించండి ఆశ్వ తను పండి దేవాజు ప్రభా హాస్పిటల్స్ ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి వారిని తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయజ్ ప్రతి దేశాల మధ్యన శాంతి సమాజం దాయిచ్చని ప్రభా లే ప్రతి దేశంలో కూడా ప్రభా యొక్క సాక్షిని నిలబెట్టమని ప్రార్థిస్తుంటండి లేవ మరి మీద మాకు తోడయుం నడిపించే ప్రభా యొక్క పనులు మేము నిగ్నం అయిపోవాలి తండ్రి అనేకులకు సత్యాన్ని ప్రకటింపచ్చాలా మేము కూడా వెలిగింపబడాలి ప్రభా అనేకులు మేము వెలిగించాలి ప్రభావిని యొక్క పరిశుద్ధత్మ చె మాకు నడిపింటి దయచేసి ప్రభావరు అక్కడికి ప్రతి బిడ్డ సిద్ధపరచుకోమని ఏమంలో ప్రార్థిస్తున్న మీకు వదనాలైనా ఈ శ్రై గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు నైనా ఈ ఉదయం నుంచి ఇంత అని కాచి కాపాడి సురక్షితగా మాకు సహకులు మీకు ఎంతో వదనాలు ప్రభావ నైనా ముఖ్యంగా ప్రార్థన జీవితం ఎంత ప్రాముఖ్యమైంది ఎన్ని ఎంతగా మీతో సాహసం కలిగి జీవించాడు అన్న నేర్పించినారు ప్రభా మేము అధికంగా ప్రార్థనలకు గడపాలా తండ్రి ప్రతి ప్రార్థన అంశంని మీ సన్నిధి తీసుకుని రావాలా ప్రభా విజ్ఞాపన ముఖ్యంగా తండ్రి విధానాల గురించి మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ఆ యొక్క దగ్గరికి పోయి గుజాడింది ప్రభ ఎంతగా గుజాడుతుందంటే ఈమె విడిచిపెట్టదని తిరిగి అతను ఆయనకి న్యాయం చేకూర్చినట్లు మేము చూస్తున్నాం ముప్పమానంలో ఆ రీతిగా ప్రార్థించమని మీరు చెప్పినారు నాయన కాబట్టి మేము అట్లా ప్రార్థన నేర్చుకోవాలా ప్రభావ అధికంగా ప్రార్థనల సమయం గడుపులానే సహాయపడండి ఈ లోకం తట్టు చూడకుండా మనసును ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించి జీవించాలనే సహాయపడండి ప్రభావ ఐక్యత కలిగి జీవించాలా ప్రేమపూర్వకంగా జీవించాలా క్షమించాలా ఇవన్నీ కూడా తీర్పు తీర్చకుండా ప్రభావ మేము జాగ్రత్తగా ప్రవర్తించాలా ఆ తలంపులన్నిట్లో మీకు చోటు ఇవ్వాలా ఆ ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోపడాలా అటువంటి జ్ఞానం మాకు అనిగించి నడిపించినైనా ఈ యొక్క తీసుకోండి ప్రభావ ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి సురష్తి ఇంటికి చేర్చమంటే ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రము స్తోత్రము స్తోత్రము సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికి కారణమైన ఈ యొక్క పరిశుద్ధ గణమైన ఉన్నతమైన నామను పెట్టినైనా ప్రార్థిస్తున్నా అవునాయన ఈ వాక్యం చెప్పబడిన రీతిగా నాయన నిజముగా అంటుబట్ అంటు కట్టబడినయన నీ కొరకు జీవించే కృపను మాకు ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించండి గొప్ప దేవుడు నాయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా నాయన నువ్వు దేవుడు అయ్యా మేము నా ప్రభా నా విషయంలో నాయన నువ్వు చేసిన గొప్ప కార్యాలను మేల్ను పెట్టిన ఆయన నీకు ఎనలేని స్థితిలో స్తోత్రాలు అయ్యా నాయన వాస్తవంగా నాయన నేను నీకే సమర్పించుకోవాలని చెప్పి నాయన యొక్క సేవా జీవితాన్ని ఆయన నేను ప్రారంభించడం జరుగుతూ ఉన్నది నాయన అయ్యా నా ట్రైనింగ్ విషయంలో కూడా మీరు తోడుగా ఉందండి మీ కృప తోడుగా ఉంచండి అయ్యా అయ్యా ఇక వినిచున్నప్పుడు నేను ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఈ యొక్క వాఖ్యానంలో నాయన నేను నా ప్రభు నాకు నా తండ్రి జ్ఞానమును మీరు దయచేయండి అవునయ్యా జ్ఞానము సమాధానము కలిగి చేసే దేవుడు నీవు నా ప్రభు అటు జ్ఞానము నాయన నాకు అనుగ్రహించిన ఆయన ఇతరుల పట్ల నా తండ్రి నీ సేవా జీవితంలో ఎలా నడుచుకోవాలో ఆయన నాకు నేర్పించి నేను ఆయన ప్రార్థిస్తున్నావు ఈ సన్నిధి నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నాయన నువ్వు దీవించి ఆశీర్వదించండి అయ్యా మరి ముఖ్యంగా నాయన మరి తండ్రి నశించిపోతున్న ఆత్మల భారమైన ప్రభు అయా నేను నాయన సేవ చేయాలని ఆయన నాకు ఒక అది నాయన ఆ యొక్క ఆలోచనైనా మీరు కలిగించినందుకు మీరు కొందా అయ్యా దానికోసరంగా నా ప్రభా నేను ఆయన నాయన ఏది వచ్చినా కష్టమైన సుఖమైన ఆయన ఏమి వచ్చినా నా తండ్రి మీ సేవా జీవితాన్ని విడవకుండా నాయన నా ప్రభా మేము నాయన ఫలించలేదు నాయన సహాయం చేయను ఆయన అయ్యా మరి అంతేకాదు నాయన నాయన మాతో చెప్పుతున్న వాక్యాన్ని నేను ఆయన ఏ రీతిగా అర్థం చేసుకోవాలను ఆయన నాకు నేర్పించి మనం ముందున్న సమయంలో నాయన నాయన నీకే అప్పగించుకుంటా నజరేడైన పరిశుద్ధ నామూలు ప్రార్థించి పొందుకునే ఏసే క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన